ీంద్రుద్రమరు స్తున్వ్యైస్త వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతీయం సమగ ధ్యాన తద్గతే నశియిన ంతం విద సరావాయ తస్మై నమ శ నో మిత్రం వరుణ శోభవ శన్న ఇంద్రో బృహస్పతి శన్నో విష్ణురు క్రమ నమో బ్రహ్మణే నమస్త వాయో ప్రదిష్యామి సత్యం వదిమామవతు వతు అవతు వక్ర శాంతి అది జరిగితే బాగుంటుంది ఇది జరిగితే బాగుంటుంది అది అలా జరిగితే బాగుంటుంది ఇది ఎలా జరిగితే బాగుంటుంది అనుకుంటూ ఏదో ఏదో జీవితంలో జరగాలి అని కొందరు ఆలోచిస్తూ ఉంటారు అలా కాకుండా మరేదో ఏదో ఏదో జరగకూడదు జీవితంలో అది జరగకుండా ఉంటే బాగుంటుంది ఇది జరగకుండా ఉంటే బాగుంటుంది అని ఆలోచించేటువంటి వాళ్ళు కొందరు ఉంటారు కాబట్టి జీవితంలో కొన్ని జరగాలి అనేటువంటి ఆశలు కొందరివి కొన్ని జరగకుండా ఉండాలి అనేటువంటి భావాలు మరికొందరులో కదులుతూ ఉంటాయి ఎందుకంటే ఎప్పుడు ఆలోచనలు నడుస్తూ ఉంటాయి గనక ఈ ఆలోచనలు ఈ రెండు చుట్టూ జరుగుతూ ఉంటాయి అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే ఇవన్నీ ఆశలే అదేనా ఇదేనా ఆశలే ఈ ఆశల వెనుక ఉన్నవి వీటిని పురికొల్పేవి రాగద్వేషాలే అంతకన్నా ఇంకేంటి కానీ ఏవైతే జరగాలి అని మనం అనుకుంటామో అవి జరగచ్చు జరగకుండా కూడా ఏవైతే జరగకూడదు అని మనం అభిప్రాయపడుతూ ఉంటాము అవి జరగకుండా పోవచ్చు ఒకవేళ జరిగితే జరగచ్చు కూడా ఆశలకి విరుద్ధంగా నడిచేటువంటి విషయాలు ఎప్పుడైనా ఎక్కడైనా గుండెల్ని పిండుతాయి మన ఆశలకు అనుగుణంగా ఉంటే పర్వాలేదు కానీ ఆశించి భిన్నంగా గనక నడుస్తూ మాత్రం ఇది ఎప్పుడు గుండె కోత గుండెకి బాధే కానీ కర్మ సుడిగుండంలో ఈ విధమైనటువంటి దుఃఖం అనివార్యం తప్పించుకోలేడే మనిషి ఏదో ఆశించి చేస్తాం జ్ఞానంలో పరిమితంగా ఉన్నాం శక్తిలో పరిమితంగా ఉన్నాం ఊహల్లో పరిమితంగా ఉన్నాం పూర్ణమైనటువంటి జ్ఞానం మనకు లేదు కనుక పరిమితమైనటువంటి జ్ఞానంతో ఈ ప్రపంచంలో మనం ఏది ఊహించినా అది జరిగితే జరగొచ్చు लेकिन जरकों प्लीज जीवित एरगना ब्रतको मार्ग बुद्ध विकार शा ప్రశాంతంగా ప్రసన్నంగా జీవించగలిగేవాడు ఈ ప్రపంచంలో కర్మయోగి ఒక్కడే కర్మయోగి కారణం తన వెనక ఉండేటువంటి అవగాహన కర్మలు కర్మ ఫలితాలు వీటి మధ్యలో తనకు ఉండేటువంటి అవగాహన వల్ల ఏది ఎలా జరుగుతూ తాను ప్రశాంతంగా ప్రసన్నంగా ఈ ప్రపంచంలో జీవించగలుగుతూ ప్లీజ్ అండర్స్టాండ్ ఒక ఇద్దరు స్నేహితులు ఉండేవాళ్ళు ఇద్దరు కర్మ మార్గంలోనే ఉండరు వైదిక కుటుంబానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటి వరకు ఏ అయితే మనం చూసామో ఇటువంటి కుటుంబానికి సంబంధించిన వాళ్ళు నిత్యం నిత్యాగ్నిహోత్రం జరుగుతూ ఉండేటువంటి వైదిక కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా స్నేహితులు వీళ్ళ తండ్రి వేదజ్ఞానం కలిగిన వాడు వాళ్ల తండ్రి కూడా వేదజ్ఞానం కలిగిన వాడు ఇరువురు కర్మకాండలోనే ఉండారు నిత్యం కర్మానుష్ఠానమే అగ్నిహోత్రుల అనుష్ఠానమే వీళ్ళిద్దరు ఒకరోజు కలిశారు రోజు కలుస్తూ ఉంటారు మిత్రులు గనక ఒకరోజు కలిసి తమాషగా మాట్లాడుకుంటూ వేదాల్లో ఉండేటువంటి కర్మకాండల గురించి చర్చించుకుంటూ ఒక పొలంలోకి వెళ్లారు అట్లా ఆ చెట్ల మధ్యలో అలా అలా పొలంలోకి వెళ్లారు ఏం చర్చిస్తారు ఇద్దరికి కర్మకాండ మీదనే అభిరుచి కనుక ఇద్దరు చర్చించుకుంటూ ఉండారు వేదంలో కర్మ ఎట్లా ఉంది ఆ విషయాలన్నీ కూడా ఏ విధమైనటువంటి కర్మలు చేస్తూ ఉండారు వీళ్లు అనుష్ఠానాల గురించి మాట్లాడుకుంటూ ఉండరు ఇందులో ఒకడేమో ఇద్దరు కర్మలు చేసేవాళ్లే ఇంకా జ్ఞానకాండలోకి రాలేదు ఆనందవళిలోకి రాని వాళ్లే శిక్షావళిలో ఉన్నవాళ్లే కానీ ఒక వ్యక్తికేమో ఫలాసక్తి ఉంది ఈ ఫలాశక్తి ఏంటి దృష్టఫలం ఈ ప్రపంచంలో ఏది లభ్యమైన ఒకటి అదృష్ట పరలోక ప్రాప్తి దాని మీద ఆధారపడి ఉండేవాడు ఒకడు ఎందుకని వాళ్ళ నాన్నగారికి ఆ విధమైన అవగాహన అదే వచ్చింది బిడ్డకి ఇద్దరు కలిసి కర్మ ఫలాసక్తి రెండవ వాడిది పరిస్థితి వేరే వాళ్ళు కర్మకాండలోనే ఉన్నారు కాని ఫలాసక్తి లేదు ఎందుకని అతనికి కావాల్సిన ఫలం వేరే అది ఏమిటి అంటే ఈ కర్మ ఫలాసక్తి కాదు ఇతర లోకాలకు పోయి లోక ప్రాప్తి కాదు ఏం కావాలి నేను కర్మల గురించి మాట్లాడతాను మోక్షన్ అంటున్నావు ద పాయింట్ క్లియర్గా ఉన్నారు మనం కర్మకాండంలో మోక్షం ఎక్కడి నుంచి వచ్చింది ఇప్పుడు నీకు అర్థమైతే అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చర్యం క్లియర్ ఇది సంబంధించినట్టు చూసారా ఇద్దరు కర్మలే ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు ఈలోగా అక్కడ ఒక బాగా పొగరబట్టినటువంటి ఒక గిత్త కనిపించింది అంత అది ఎందుకు బాగా చలించిపోయింది మంచి క్రోధంలో ఉంది పోట్ల గిత్త వీళ్ళని చూసింది అంతే ఒక్కసారి అక్కడి నుంచి ఎగిరి దుమికింది వీళ్ళ మీదకి అంటే పొడవడానికి గీత్త ఆ ఒంగోలు గీత్త మామూలు గీత్త కాదు అది దిండుగల్ గీత్త కాదు డల్గా ఉండే ఒంగోలు అర్థమైందే ఇంకేం చేయాలి అర్థం కాలేదు కర్మ అవశ్యం ఇప్పుడు ఏం కర్మ ఇప్పుడు చేయాల్సిన కర్మ అగ్నిహోత్రమా పలాయనం ఎగ్జాక్ట్లీ పలాయనం ఇద్దరు బయలుదేరారు చూసిన కమ్మలో ఉండేవాళ్ళకే ఇద్దరు బయలుదేరారు పరిగి పరిగి పరిగి పరిగి అలిసిపోతూ ఉండారు కానీ తరుగుతూ ఉంది అది అది దగ్గరకు వస్తూనే ఉంది అక్కడ వదలేదు ఇద్దరు పరిగెత్తు ఉండరు ఒకడేమో చాలా ఉద్రిక్తంగా ఆవేశంగా బాధగా అయ్యో మిత్రమా వచ్చేస్తుంది వచ్చేస్తుంది రెండో వాడు ప్రశాంతంగా పరిగెత్తా ఉండడు అది తమాష అక్కడ ఆందోళన ఉంది ఇక్కడ ఆందోళన లేదు అక్కడ పెద్ద స్ట్రెస్ ఉంది ఇక్కడేమి స్ట్రెస్ లేదు పరుగు మాత్రం ఇద్దరిది ఒకటే కుడి అవగా పరిగెత్తా ఉండాలి ఇద్దరు ఒకటే వయసులో ఉన్నవాడు పరిగెత్తు ఉండారు అది మాత్రం చాలా దగ్గరకు వచ్చేస్తా ఉంది చాలా దగ్గరకు వస్తుంది పరిగెత్త ఉండాలి చాలా క్లియర్ గా కనపడతా ఉంది ఒక వ్యక్తి ఏమో అంటున్నాడు అయ్యో ఏమైపోతామో ఏమైపోతామో దగ్గరకు వచ్చేస్తుంది ఇంకొక మార్గం కనిపించడం లేదు అంటున్నాడు రెండో వ్యక్తి ఏం మాట్లాడకుండా పదా మిత్రమా పదా పరిగెత్తాం పదా అని ఇంకా దగ్గరకు వచ్చేస్తా ఉంది అప్పుడు అంటాడు అయ్యో మిత్రమా దగ్గరకు వచ్చేస్తా ఉంది ఇంకేం పరిగెత్తాము సరే మా కర్మకాండలో దీనికి సంబంధించిన మంత్రమే కనిపించడం లేదు నీ కర్మకాండలో ఏమన్నా ఉందా మీ నాన్న చెప్పు ఇదన్న ఒక మంత్రం కనుక మనం చెప్పేస్తే అది తప్పన ఆగిపోయేటువంటి అవకాశం ఏమన్నా ఉందా అని అడుగుతున్నాడు ఎవరు ఆ పరలోక ప్రాప్తికి పోవాలనుకుంటున్నాడు ఫలాసక్తి కలిగిన వాడు అతను అడుగుతాడు ఇతన్ని పరిమితు ఆలోచించు ఆలోచించు నాకు అట్లాంటి మంత్రం నా దగ్గర ఏమి లేదు నీ చెప్పు మీరు ఆమె చెప్పుంటే ఆ మంత్రోచ్చారణ చేసే మనం సేవ్ అయిపోతామని ఏమయ్యా మాట్లాడు మాట్లాడమేంటి చెప్పు నీకేమట్లాంటి మంత్రం తెలుసా మా నాన్న నాకొకే శ్లోకం నేర్పించాడు ఏ బాధలు వచ్చినా ఒకే శ్లోకం ఉంది నా దగ్గర చెప్పే తిరగాలని ఎందుకని అసాగిపోద్దాము మనం రక్షింపబడతాం అప్పుడు ఇతను స్ట్రాట్ చేస్తాడు మా నాన్న చెప్పింది ఏమిటో తెలుసా పరిగెత్తితూనే విమత్సర ఇది సిద్ధించడా సిద్ధించబోయినా నిబధ్యతే సమస్సిద్ధావ సిద్ధ కృబ్యతే చెప్పు చెప్పు చెప్పు చెప్పు ఇదే యాభ సంతు ద్వంద్వతీతో విమత్సర యృచ్ఛలాభ సంతు ఏదైతే లభ్యమవుతుందో మనకు యాదృచ్ఛకంగా మన కర్మఫలంగా ఎదురుచ లాభ సంతు దాంట్లో తృప్తి చెందుతూ ఉండను ఆయన ద్వంద్వాతీతో రాగద్వేషయాలు మానవమానాలు సుఖ దుఃఖాలు వీటికి అతీతంగా ఉండని నీ మనసుని ఇప్పుడు కూడాను విమత్సర మత్సర్యం లేకుండా ఉండు సమస్వ సిద్ధౌచ నువ్వు అనుకున్నది జరిగినా జరగకపోయినా జరగాలి అనుకున్నది జరిగినా సిద్ధించినా సిద్ధించకపోయినా సమహ సమానంగా ఉండు ఇలా ఉంటే కృత్వా మణిబ్యతే వాడు చేసినా చేయని వాడే ఈ ప్రపంచంలో కర్మలు ఎన్ని కర్మల ఆచరిస్తూ ఉండినా చేయటువంటి వాడే ఎందుకని ఫలాసక్తి లేనిటువంటి వాడు అయి గనక ఇది అని చెడుతూ పరిగెత్తుతూ ఉన్నాడు ఇతను ప్రశాంతంగా ఉన్నాడు అతను ఆవేదనతో ఉన్నాడు ఈలోగా ఒక గుట్టొచ్చేసింది అది దగ్గరగా వస్తూ ఉంది ఇంక పడిపోతుంది ఉన్నారు ఈలోగా అది కాలు కాస్త మెలికిబడి కింద ఈ లోపల వీళ్ళకి గుట్టొచ్చింది ఆ గుట్ట పెద్ద పెద్ద బండలు ఆ బండల మీద ఎక్కి వీళ్ళిద్దరు పోతూ ఉండరు పైకి ఇలా దూచారు అది పడిపోయింది బాగా కాలు ఎరిగినట్టుకుంది లేవలేకపోతా ఉంది ఈలోగా దానికి సంబంధించినటువంటి రైతు ఎవరైతే యజమానో ఆ యజమాని వచ్చి దాన్ని బట్టుకుని మెల్లగా తీసుకుని పోతున్నారు వీళ్ళిద్దరూ వెళ్లి ప్రశాంతంగా అడిగి కూర్చున్నారు ఇప్పుడు అడుగుతాడు మిత్రమా నేనంత ఆందోళన పడుతుంటే నువ్వు ఆందోళన పడలేదు ఇదంతా నీ యొక్క శ్లోకం యొక్క మహిమ ఎందుకంటే శ్లోకం వల్లించడమే కానీ భావం తెలియదు కదా ఇది ఒక పెద్ద బాధ కర్మకాండలు ఎందుకంటే దానికే టైం సరిపోదు వేదం అర్థమవుతుంది స్వరం నేర్చుకునేటప్పటికీ జీవితం అయిపోతుంది ఏడు సంవత్సరాలు కాబట్టి దాని భావాలు తెలియకుండా పాపం ఇప్పుడు ఇతను అడుగుతున్నాడు ఆ శ్లోకం అర్థం ఏంటని శ్లోకం అర్థం ఏంటంటే ఎద్దు వచ్చి కుమ్మినా కుమ్మకపోయినా సమంగా ఉండడం అది అదికో ఓకే కుమ్మలో దొరుకు ఓకే బతికామా ఓకే పోయామా ఓకే జీవితంలో ఏది జరిగినా జరగని బుద్ధిలో ఏదైనా జరగచ్చు కానీ బ్రతుకులో మాత్రం ఏది జరిగినా బుద్ధిలో ఏం జరగకుండా ఇది ఇంపార్టెంట్ బ్రతుకులో ఏదైనా జరగచ్చు కాని బుద్ధిలో మాత్రం ఏది జరగకుండా ఉండాలి ఇతడు కర్మయోగి ఇద్దరూ కర్మంలోనే ఉండాలి కాని ఫలాసక్తిలో పోయేటువంటి వాడిలో ఆందోళన ఉంది కాని కర్మ ఫలాల మధ్య సమత్వం సమత్వం యోగముచ్చతే ఎవరికైతే ఈ సమత్వం అనేటువంటిది తెలుసో అటువంటి వాడు ప్రశాంతంగా జీవించగలుగుతూ ఉండాడు ఓకే కనుక కర్మి ఎప్పుడు సుఖపడలేడు ఈ ప్రపంచంలో కర్మయోగి ఎప్పుడు దుఃఖం తెలియదు ఈ ప్రపంచంలో కర్మికి శాంతినిచ్చేవాళ్ళు ఎవరూ లేరు ఈ ప్రపంచంలో కాని కర్మయోగికి అశాంతి అర్థమే కాదు ఈ ప్రపంచంలో కర్మి యొక్క అశాంతిని ఎవరు పోగొట్టలేడు అట్లాగే కర్మయోగి యొక్క శాంతిని కూడాను ఎవరు పోగొట్టలేరు ఇది ఇదంతా కూడాను కర్మలలో ఉండేటువంటి అవగాహన కర్మలలో ఉండేటువంటి అవగాహన ఈ చక్కటి అవగాహన జీవితాన్ని అంత అందంగా మలుచుకుంటూ పోతూ ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు మనం చూసిన దాంట్లో కర్మయోగి యొక్క ఆసక్తి ఒక్కటే అంతకరణ శుద్ధి అంతఃకరణ నైశ్చల్యం కనుక కర్మలు చేస్తు ఎవరైతే అంతఃకరణ శుద్ధి కోసం కర్మలు చేస్తూ ఉండాడో అటువంటి పవిత్రాత్ముడు పుణ్యాత్ముడు బుద్ధిని శుద్ధి చేసుకుని ఒక దశలో గురువు ద్వారా జ్ఞానాన్ని పొంది ధరించిపోతాడు స తరతి శోకం ఆత్మవిత్ ఆత్మ జ్ఞానాన్ని పొందుతాడు గనక శోకం ఆత్మవిత్ ఆత్మవిత్ ఆత్మను తెలుసుకున్నటువంటి అవుతాడు గనక శోకం తరతి ఈ శోక సముద్రాన్ని దాటి వెళ్లిపోతాడు ఇప్పటివరకు మనం చూసినటువంటి కర్మకాండలో ఈ ఉపాసనలు కర్మకాండ ఏదైతే చూస్తూ వచ్చామో ఇదంతా కూడాను జ్ఞానానికి ముందే కానీ కర్మలు చేయక తప్పదు దేనికోసం కర్మలు అన్నప్పుడు మాత్రం కర్మ ఫలాసక్తి పరలోక ప్రాప్తి ఇట్లాంటివి మాత్రం కాదు అంతఃకరణ శుద్ధి అంతఃకరణ నైశ్వల్యం ప్రధానమైనటువంటి విషయం రాక్ ब्रह्म विज्ञा ब्रह्म विज्ञा मिथ्यनैमित्ति कर्मेन कर्तव्या कर्तव्या पूर्व ज्ञाना కర్మాణి కర్తవ్యాన్ని మోక్షార్థం కర్తవ్యాన్ని కర్మాణి కాబట్టి ఎందుకే కర్మలన్నీ కూడా మనం చేస్తున్న మోక్షార్థం కాబట్టి జ్ఞానాత్ పూర్వం జ్ఞానం కలక ముందు జ్ఞానార్థం కనుక జ్ఞానం కలగలేదు కనుక జ్ఞానాత్ పూర్వం దేని కొరకు జ్ఞానార్థం కాబట్టి గురువు అందించేటువంటి ఆ బ్రహ్మ జ్ఞానాన్ని అందుకోవాలంటే అంతకరణ శుద్ధి అవసరం కనుక ఈ అంతఃకరణ శుద్ధ్యర్థం కర్మాణి కర్తవ్యాన్ని इनी विद्याल इ विद्या प्रयोजन वस्तूं ए कर्मकांड आईद प्रकरण विद्याद प्रकरण दशमोन वक अहम वृक्षश మంత్ర అహం వృక్ష శరీరివ కీర్తి పృష్టం గిరివర్ధ్వ పవిత్రో వాజినిీవ స్వృతమస్ ద్రవిణగం స వర్క్షసన్ అమృతోక్షిత్రిశంకొోవనం స్వాధ్యాయా మంత్రామ్యాయొుస్వాధ్యాయ ప్రవచనభ్యా ప్రమదిత్యం సత్యం రుత శమశ్చ తపశ్చ స్వాధ్యాయ ప్రవచనే సత్య స్వాధ్యాయ ప్రవచనే धर्म स्वाध्याय प्रवचनेवचने तपस्व स्वाध्याय प्रवचनेजनश स्वाध्याय प्रवचने प्रजश्चस्वाध्याय प्रवचनेजातिवचनें मंत्री वह తైత్రీయంలో శిక్షావల్లిలో మనం చూచిందంతా కూడా కర్మకాండలో ఏదైతే ఉందో ఇది ఇప్పటి వరకు మంత్రం ఎక్కడు రాలేదు అదంతా వచన ప్రోజ్ ప్రోజ్ వచ్చింది ఇంతవరకు గద్యం ఇప్పుడు మంత్రం స్టార్ట్ అవుతా ఉంది ఆమ్నాయ ఎందుకని విద్యార్థులు గనక స్వాధ్యాయార్థ మంత్ర ఆమ్నాయ ఇది स्वाध्याय विद्योत्पत्त